పరిశుద్ధి పరుషు దేవా పరిలోకమీ ఏ సుక్రీస్తు మీకే వందనాలు సుదృష్టోత్సవాలు ఆయన అబ్రహామివా వందనాలు తండ్రి ఈ రోజు ఈ దిన దేవతండీ నాకు సమయం దయచేసి మీకు వందనాలు దేవతండ్రి మా అందరికి దేవతండ్రి మీకు నుంచి ధ్యానించాలను గొప్ప ఆశకులు ఉన్నాం దేవతండీ అనేక సత్యాలు ఉండేవా మాకు బయలుపరిస్తుంది మీకు వందనాలు సుదృష్తో నుంచి సర్వస్వత్యం నడిపించి మనం ప్రార్థిస్తున్నాం బిడ్డలందరికీ సమృద్ధమైన జీవో దయచే ప్రార్థిస్తున్నాం ఎవరు నరకండిపోవడానికి వీలు లేదు నాయన గుడ్డితనాన్ని కలిగేసి ప్రతి ఒక్కరికి గుడ్డి నేర్చులని ప్రార్థిస్తున్నాం బిడ్డల దేవత వాళ్ళు నమ్ముతున్న రాక్ష దేవతండీ వాళ్ళు సత్యంలోకి ఇంక మన సత్యంలోకి నచ్చులో ఉన్న సహాయం దయచేసి యకులకు శువార్త అందించేయాలి దేవతండ్రి మాకు ప్రతిపక్ష విధాలు దేవాతండ్రి మాకు బహు ఆశ కలిగి ఉన్నాం మీరు ఆధు ప్రకటించాలి ప్రకటించే బిడ్డలుగా లేవనెచ్చి మాలో ఈ దేవత శరీరక్రియలు ఏమున్నాడు దేవా అవి నశించుకోవాలని సహాయం దాయిచ్చింది దేవాతండీ మాలో ఆయన ఏది ఉన్నాడు దేవా సహాయం ఈరోజు మాట మాట్లాడడం దేవాత మాతో మాట్లాడేదే విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నదే మా కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్న దేవత ప్రతి సహోదరుల కుటుంబాన్ని బలపరచుడు వాళ్ళని ముట్టడానికి ఫాదర్ బిడ్డల చదువుల విషయంలో దేవతలు వెళ్తున్న ప్రతి దాఖలో దేవతంటే నూతన కాపులు ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాను ఆయన యూ చీసెస్ విత్వన్లీ ఫాదర్ విశ్వాసాల నుంచి బలపరచండి మాతో మాట్లాడండి ప్రతి మహాత్మీయ నేత్రాన్ని విస్తమే మహిళ ఉంటామని ఏసుక్రీస్తు పరిచిద్దామని వెళ్ళి కొంచెం తండ్రి పాట పాడుతుంది కదా నా ప్రాణ పియుడా అర్పిన్ హృదయార్పణ విరిగి నలి గి నాత్మాతోను హృదయా పూర్వాధనా సత్యముగా విరిగి నలి గి నాత్మాతోను హృదయా పూర్వాధనా నా ప్రాణ పీడా అద్భుత కరు ఆలోచన ఆశ్చర్య సమాదానా ప్రభువా అద్భుత కరుణ ఆలోచన ఆశ్చర్య సమాదానా ప్రభు బవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహి మహారాజా తూతి ఛేదనీ బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహి మహారాజా తూటీ ఛేదనీ నా ప్రాణ ప్రియుడా ూనా హృదయార్పణ విరిగి నలి గిణ హృదయా పూర్వకారాధనతో సత్యు విమోచన గణ కు సౌందర్య ప్రేమాచన గణా మూలతో సౌందర్య ప్రేమా తూతులతో నమస్కరి ఆ రాజిన్ హర్షితు నో రే పారే రనూ నా నమస్కరించి ఆరాధితుర్షించు నో రే ఆ ప్రభు నా పి నీతు రాజ అూ నా హృదయార్పణ విరిగి నాతో పూర్వాధనతో సత్యా గర్బామునా పూటిన బీడల కరుణీన్ పకాదల్లీ మరచూనా గర్బామునా పూటిన బీడనీ కరుణీన్ పకాదీ మరచూనా మరచీనా గానీ మరువావు వీరవు ఎరూ కరుణ రాజా మరచినీనా గానీ మరువా వీరూ ఎడవు కరుణ రాజా ప్రియు రాజా దయార్పణి నీ గిణ హృదయా పూర్వాకారాధనా సత్య సత్య పూర్ణ సత్యముగా చూడ పరిశుభ్ర గొప్పదేవా సరశక్తి సంపూర్ణ మోహన్ పలుగుదేవాతాన్ని పరిశుభ్రంగా గొప్పదేవా ఈ గడిచిన కాలంతోషితంగా కాపాడు సర్జీలైనా మార్చడం గ్రహించలాగన చిత్ర మీరే మా సాహితులు మేము అతను మాట్లాడి మీకు ఆత్మగౌరణం నడిపించి సాధించామని ఆ కళాచేసి కదా మా ప్రవర్తన యశ్వ గ్రంథము ఒకటో అధ్యాయము పండుగ వచ్చిన ఇక యశయ గ్రంథం ఒకటో అధ్యాయం పండుగ వచ్చిందో మనం మొదటిని చూసినప్పుడు దేవుని గుడు ఏ రీతిగా ఆయన ఏరీతిగా ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఆయన పెంచిన పిల్లలు ఏ రీతిగా మంచి విరోధంగా తిరగబడి ఉన్నారు అనే విషయము విషయ గ్రంథం ఆరంభం నుంచి మనం చూస్తాం వాళ్ళు ఇచ్చే నైవేద్య బలు వాళ్ళు చేస్తే వాళ్ళు అపవిత్రంగా జీవించటం వాళ్ళు దేవునికి లేకపోవటం ఆయన చెప్పిన ఆజ్ఞాన్ని విడిచిపెట్టి ఆయన మీద గొప్పగా ఆయనను ఆయన దగ్గర మెరుపు పొందాలని దేవునికి అన్ని అర్జించాలని ఎంతగానో ప్రయాస చేస్తున్నారు కానీ అసలు అయింది ఉత్తమమైన ఒకటే దేవుడు ఆజ్ఞ పాటించడం వాళ్ళు విడిచిపెట్టి అక్కడ ఆ నైవేద్యము ఆ బలిచేస్తూ మనం చూపుతూ ఉంటాం కాబట్టి దేవుడు ఆ చెట్టుని మొదట మాట ఎందుకు క్రేతమాడు కాబట్టి కన్నీల బంధంలో మనం చూసినప్పుడు సౌలు ఒక అమోన్ అమోని దగ్గర వెళ్ళినప్పుడు నిజానికి వెళ్ళినప్పుడు కన్నీలు కన్నీలు చెప్తారు ఆ దేశం అంతా శక్తికమైన కాబట్టి అందులో ఒక్కడు కూడా ఏది ఆటించకుండా అది సంపూర్ణంగా నిర్మూలన చేసి వచ్చేదని దేవుడు ఆజ్ఞాయిస్తాడు కాబట్టి సవులు ఏం చేస్తాడంటే ఆ ఆజ్యను పక్కన పెట్టేసి మొత్తం చేస్తారు ఆ రాజ్యం అంతా విజయంతమంటే అంతా మొత్తం కథనం చేసిన తర్వాత ఇదిగొచ్చేటప్పుడు మంచి మంచి గొర్రెలను మంచి మంచి వస్తువులను అని తీసుకుంటారు చూడండి అప్పుడు సన్యులు ఆ రాత్రి సన్యంతో దేవుడు మాట్లాడతారు చూడండి ఆయన చెప్పిన ఆజ్ఞను మనం పక్కన పెట్టేసి మనం ఈ లోకంలో ఆయనని ఆయన మెప్పు పొందాలని మనుషులు చూపలాగన మనుషులు మన భక్తిని ఎంతగానో విశ్వాసంతో ఎంతగానో తగ్గించుకొని అదిగా మనుషులు మన మతపరంగా మనం చూస్తూ ఉంటాం చూసే చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది కానీ అంత చూసినా కానీ వాళ్ళ మీరు నా పెద పెద ఘనపరుస్తున్నారు కానీ నా హృదయం బహు మీ హృదయం నాకు బహు దూరంగా ఉన్నాడు ప్రభు అంటే ఆయన అర్పణలో వాళ్ళ నుంచి అర్పించే అర్పణలు ఆయనకు వ్యక్తం అయిపోయింది అంటే ఆయన స్వీకరించడానికి ఏది ఎందుకు అన్నప్పుడు వాళ్ళు ఆయన చెప్పిన మాటను పక్కన ఏదైనా ఒక మాట మన ఏదైనా చెప్పినప్పుడు అది పక్కన పెట్టి ఇంకొకటి అది ఏ రీతిగా ఆయన మనం ఇతర మంది కానీ ఇది చేసిన అది ఇష్టాలు పెద్దలు చూసినట్టు మనం చూస్తాం కాబట్టి ఈ కాలంలో కూడా మనము దేవుని ఆరాధన చేస్తున్నాం దేవుని మహిమపరుస్తున్నాం కానీ ఆయన చెప్పిన మాటను ప్రతి మహిమపరిచినప్పుడు ఆయనకు మహిమ అవుతుంది ఆయన ఘనత కలుగుతుంది కాబట్టి ఆ నీతిగా లేకుండా ఇష్టాలు పెద్దలు ఈ యొక్క పాత నిన్న దేవుడి ప్రజలు ఏరీతిగా జీవించాలనే విషయము అక్కడ ఆయన అంటారు చూడండి ఆయన ఆలోచించుకుంటున్నాడు తర్వాత నా పిల్లలు నాకే నేను గొప్పవారిని పెంచి గొప్పవారిని జీవిస్తున్నాను కానీ నా మీద తిరగబడినారని సో ఇది చాలా బాహు ఆశ్చర్యకరమైన కదా కాబట్టి ఎందుకు తిరగబడినారన్నప్పుడు నేను మీకు ఏమైనా నేను ఏం చేసినా నేను ఏ రీతిగా నేను మీకు మీకు చేసినా అని చెప్తున్నాడు అక్కడ అధ్యాయంలో ఆరో అధ్యాయంలో కాబట్టి ఈ చివరి కాలంలో ఉంటున్న దేవుని బిడలు ఏ రీతిగా మనం జీవిస్తున్నారు మన జీవిత విధానం ఏ ఉండాలా ఆయన మనం మయపరిచేలాగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించగలుగుతున్నామా ఆయన నామం చెప్పుకొని ఆయన పేరు తీసుకొని మనం కూర్చున్నాం కాని ఆయన నిజంగా మన అర్చనలు ఆయన ఆ కాలంలో బలి అర్చన ఉంది కాబట్టి ఈ కాలంలో మనమే బలిపీతం లాగా ఉండే ప్రార్థన విశ్వాసంగా అది ఆయనకి ఇష్టం లాగా ఆయన తరిది చేరలా అనే విషయం అక్కడ చెప్పబడుతున్నప్పుడు ఇచ్చా ఆ రీతిగా ఆ రీతిలో లేదు ఆ కాలంలో కాబట్టి ఇక్కడ చూసినప్పుడు అంటే దేవుని విరుదంగా తయారైస్తున్నారు అంటే ఆయన ఆజ్ఞను సెంకరించినారు కాబట్టి సన్యలు చెప్పిన మాటను దేవుని మాట చెప్పిన అక్కడ టౌలు రాజు ఏం చేసిన అంటే గొర్రెలు తీసుకొచ్చినప్పుడు ఆ రాత్రి సన్యలతో దేవుడు మాట్లాడతారు పొద్దున్నేసి ఆయన పెందల లేచి ఆయన అక్కడ వర్షం పైకి వేసుకుని ట్రవస్లో బయలుదేరి పొద్దున్నేసి ఎర్లీ మార్నింగ్ నిలిచిపోతారు ఆ రాత్రి దేవుడు సంధ్యలతో మాట్లాడినప్పుడు పోయి హెచ్చరించు నేను ఏం చేసిన ఏం చేసిన హెచ్చరించినప్పుడు సంధ్యం పొద్దున్నే పోవటం అక్కడ చూసినప్పుడు అక్కడ ఆ గొర్రెలకప్పుడు ఆ అరుకులు ఉంటాయి ఆ అరుపు వినిపిస్తున్నప్పుడు అప్పుడు సమయంలో ఈ గొడవల సమయంలో ఎక్కడి నుంచి ఇచ్చినప్పుడు నేను మీ దేవుడు అని ఇవ్వవచ్చు బలి అర్పిస్తున్నప్పుడు ప్రయత్నమైన వాటిని తీసుకుంటాను అప్పుడు అప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అక్కడ ఆయన మాట వింటే ప్రయత్నం కదా బలి అడిగిందా బలి బాని అడిగింది ఆయన అడగల ఆయన చెప్పిన మాట అది మొత్తం నిర్మూల తీసుకొచ్చి ఆజ్ఞ అంతే ఆ ఆజ్ఞని కానీ అక్కడ ఏమి సమర్థించుకున్నాడు అంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాను కాబట్టి అది భయంకర పాపం అనేది అక్కడ అక్కడ రాసుకున్నాం అధ్యయనంలో తీసుకున్నాను అంటే చూడండి అంటే దేవునికి ఏదో ఇవ్వాలా ఆయనని ఏదో సంతోష పెట్టాలా ఆ రీతి కానీ ప్రపంచమంతా ఆయన మయంపరచాలా ఇక సీజన్ స్టార్ట్ అయిపోతుంది సార్ త్వరలో కాబట్టి ఇవన్నీ బైబిల్లో ముందుగా రాసుకునే మనుషులు ఏ రీతిలో జీవిస్తారు ఆ వాక్యం పట్టుకుని జీవించుకున్న మనుషులు ఏం చేస్తాడంటే అది పక్కన పెట్టేసి వాళ్ళ సొంత కలంపులతో సొంత జ్ఞానంతో ఏదో దేవుని మయం కోసం ఉంటారు కానీ మహిమ రాదన కాబట్టి ఆ రీతిలో ఏం జరుగుతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే అది విగ్రహారాధనకి అది అది విగ్రహాల దానికి అది దారి తీసుకుంది చూడండి అందుకే యక్ష గ్రంథంలో ఒక మనం చూసినప్పుడు పందుండ వచ్చింది మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు మంచి భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించరు కాబట్టి సమ్మతించాలంటే ఆయన చెప్పిన పట్టి మాట మనం ఏం చేయాలంటే సమ్మతించాలంటే దాన్ని ఒప్పుకోవాలా దాన్ని తీర్మానం చేసుకోవడానికి ఒడెంక చేసుకోవాలా అనే విషయం చెప్తున్నారు మంచి పదార్థములు అనుభవించరు సమ్మతింపక తిరగబడిన ఎడల నిత్యంగా మీరు కడ్డం పాలగుదరు ఎవ ఇలాగనే చదివిస్తున్నారు ఆయన ఇప్పుడే మాట్లాడతాడు అని విధానం చెప్తున్నారు అది సమ్మతింప తిరగబడి నేల నిత్యంగా మీరు కట్కం పాలవుతారు అని చెప్తున్నారు అక్కడ ఇంకా హెచ్చరిస్తున్నా అంటే ఆయన ఎన్ని సార్లు చెప్పినా గానీ మనుషులు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ సొంత జ్ఞానంతోనే వాళ్ళు చూసుకుని దేవునికి విరుదంగా దేవునికి మార్గాన్ని తప్పిపోతున్నారు అది అదే మార్గం అనుకోని మనుషులు జీవిస్తున్నారు కానీ ఏ రీతిలో కూడా వాళ్ళు అది అది గ్రహించని స్థితిలో ఉన్నట్టు కాబట్టి అందుకే అక్కడ చూసినప్పుడు అక్కడ చూడండి అయ్యో నమ్మకమైన నగరము వేషాయను అది న్యాయంతో నిండి నీతి దానిలో నివసించను ఇప్పుడైతే నరహంసుత్రని కాపురం ఉన్నాడు చూడండి ఒకప్పుడు నమ్మకమైన నగరం అంటే ఇంగ్లీష్ అంటే పెద్ద సిటీ అంటే నమ్మకమైన నగరం ఉన్నప్పుడు ఇది నగరం అన్నప్పుడు నమ్మకం ఏంటంటే విశ్వాసం వల్లది ఫేట్ఫుల్ విశ్వాసం అయిన నగరము వేస ఎట్లా అయింది అంటే వేసినప్పుడు ఇది విభిచారంతో సమానం కాబట్టి మన ఆత్మీయను అర్థం చేసుకున్నప్పుడు నిగ్రహారదనే విభిచారంతో సమానం కాబట్టి నాకంటే నేను ఎక్కువ దేవుడు ప్రేమించినప్పుడు నాకు పాత్రలు దారన్నారు అంటే అది విగ్రహార్థాలు సంబంధించింది అన్నట్టు కాబట్టి ఆ నమ్మకాన్ని అది అక్కడ నగరం ఎందుకు అక్కడ తయారైనప్పుడు వాళ్ళు విగ్రహార్ధన చేసింది వాళ్ళు వాళ్ళు విగ్రహార్ధన చేసి ఎంత భయంకరంగా ప్రభుత్వం ఆయన ఆయనకు ఎంతగానో కోపం పోషించింది ఒక దూడం చేసుకుని ఇదే ఐ నుంచి మనం తీసుకొచ్చిన విచ్చలు అదే దేవుడైన ముక్తి అది అంత భయంకరంగా విచ్చలతో మనుషులు పాపం చేసినప్పుడు మోసే పరమే ఆ పర్వతమైన మోసే త్వరగా దిగి తిండికి వెళ్ళిపో వాళ్ళు భయంకరమైన జల్లులు పాపం చేస్తున్నారు దిగిరేడుతున్నప్పుడు మోసి పిండి తర్వాత అని చూస్తూ ఉంటారు చూడండి ఎందుకంటే అప్పుడే వాళ్ళు వాళ్ళు ఒక విధానాన్ని మర్చిపోయినారా వాళ్ళ జీవితం ఆ భయంకరమైన పాపకు జీవితం నుంచి ఆ యువత కొలు నుంచి ఆ బాణికత్వ నుంచి ప్రభు తీసుకొస్తే ఆయన రెక్కల కింద తన పిల్లలు రెక్కల పెళ్లి మోసం వచ్చిన పిల్లలను మోసొచ్చిన ఐదుల ఇది ఎన్నెనో చేసినా మీరు నా దగ్గర తిరుగు భాష చేస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు చూడండి అందుకే ఇక్కడ చెప్తుండీ ఇక్కడ ఏముంది అక్కడ అది అది విగ్రహార్ధన్ లాగా తయారైపోయింది విషయం కాబట్టి విగ్రహార్ధనంటే ఏది కూడా చర్చ సిస్టమ్ లోకి వచ్చి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి చూడండి రాసని వందలో విగ్రహార్థం చేసి నిజంగా విగ్రహాలను చూపించేవాడు కానీ కొత్త వందలు అది ఆశ్రయంగా మాడిపోయి విగ్రహార్ధన అన్నప్పుడు ప్రభు కంటే నువ్వు విగ్రహంతో సంబంధం నువ్వు నీ చర్చినే కావచ్చు నీ పాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి అది విగ్రహాధ సంబంధం అంటే ప్రభు కంటే ఎక్కువగా దానికి మయమనిస్తాడు మనుషులన్నది కాబట్టి ఇంకా కొంతకాలంలో కొంతకాలం పోతే కొన్ని రోజులు పోతే మళ్ళీ విజృంభించి గెలుస్తూ ఉంటారు ఈ వాక్య చిత్ర అనే వాక్యం మొత్తం మర్చిపోయి మళ్ళీ తిరిగి పోతాం అదే దేవునికి బహుకోపం గుర్తిస్తున్నాడు కాబట్టి ఆయన ఆయన బయలుపెట్టవే ఆ వాక్యం మనం ఆయన సమర్పించుకొని తీర్మానం చేసుకొని వడంబర చేసుకుని దాన్ని పోకపోతే మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ రీతిలో చేసినప్పుడు ఆయనకు కోపం వస్తుంది కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది దాని వల్ల చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఏం వ్యక్తిలో అంటే వాక్యం విచ్చిపెట్టినప్పుడే విశ్వాసం కూడా పోతుంది ఎందుకంటే ఇంటి వల్ల విశ్వాసం దొరుకుతుంది కేవలం ఏమి వాక్యం వల్ల ఏ మాట వల్ల విశ్వాసం దొరుకుతుంది కాబట్టి అది ఎప్పుడైతే ఆ వాక్యం పక్కన పెడితే మీ విశ్వాసంలో లేనట్టే కాబట్టి విశ్వాసంలో మనం జీవించినప్పుడే ప్రభుత్వ ఇష్టరిగా ఉండగలవు విశ్వాసం విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టరుగా ఎందుకంటే విశ్వాసం అనేది వాక్యం ద్వారా వస్తుంది మన నమ్మకం కాబట్టి అలాంటి ప్రభుని మనం నమ్మ స్వీకరించినప్పుడే మనకు విశ్వాసం విశ్వాసం ద్వారానే ఆయన స్వీకరించిన వేదిక ఉన్నప్పుడు ఆయన చిత్రం మాట మనం నమ్మినాం కాబట్టి ఆయన నీతి మంత్రులు నమ్మదగిన వాడు నా పాపము చనిపోయేది అనే ఒక వాక్యం అనే చూసి అప్పుడు మనకి విశ్వాసం ద్వారా కలిగింది ఆ విశ్వాసం ద్వారానే ప్రభుత్వం విడలు తయారెత్తండి కాబట్టి ఆ విశ్వాసము ఇచ్చిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు దాడిస్తుంది కాబట్టి అందుకే యశ గ్రంథంలో మనం చూస్తాం కదా వారు నా నెలలో మానవ విధులను బట్టి అంటే కాబట్టి మానవ కల్పితాలు అబద్ధ బోధలు మతపడిన బోధలు అని భయంకరంగా మనుషులు ఒకరి నుంచి ఒకరు ఒకరింత గ్రాండ్ గా తీసుకుని ఇంకొకరించి ఎక్కువగా చేయాలా వాళ్ళకి మించి చేయాలా అనే ఒక విధానంలో మనుషులు ఉండరు కానీ అది ప్రభుకు మహమకరంగా ఉందా నిజంగా మనం మయమపరుస్తున్నాం అనేది ఏ రోజు ఏ రోజు కూడా పరిశీలించే అందుకే ఆయన ఎంతగానో ప్రతి క్షణంగా ఆయన రెండు చోట్ల ఈ రోజున బిడ్డ నా సత్యం తెలుసుకుంటారు అని చూస్తున్నాను కాబట్టి దానివల్ల ఏం జరిగింది అన్న పనులు అది న్యాయంతో నిండి ఉండే న్యాయం ఉండే నీటి న్యాయం ఉండే ఒకప్పుడు న్యాయం అంటే అన్యాయమైన జీవితం నుంచి అక్రమైన జీవితం నుంచి దేవుడు అయితే మనం ప్రభువులు మనం స్వీకరించినమో మనం నీతిగా మనం న్యాయంగా మనం ఆయన మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన న్యాయవంతుడు అంటే న్యాయం వల్ల అన్యాయం మనం దేవుడు అక్రమేవుడు అనే మరణం ద్వారా ఆయన న్యాయ న్యాయ న్యాయవంతుడితో అంటే ఆయన న్యాయ ప్రతి నీతి కాబట్టి ఆయన విడదైన మనం వల్ల న్యాయను ఆయన న్యాయంతోనే మనం కాబట్టి ఏముంది అక్కడ న్యాయంతో నింది అంటే నిందితో మోతున్నాయి అంటే ఇంతగా వాళ్ళు పరిస్థితి ఉన్నారు అట్లా చేసిన దేవుడు కాబట్టి దాని ఏంటంటే నేను నీటి దానిలో నివసించను అంటే రక్షణగా ఉంది కాబట్టి రక్షణగా ఉంది అంటే నీటి అంటే మన ప్రభుకి సాదృష్యం కాబట్టి మన నీటి మంత్రులు కూడా కాబట్టి ఆయన నీటిని మనకు కాబట్టి మన నీటి మనం మన ప్రభు పక్షంగా మనం మనం చెప్పగలుగుతాం కాబట్టి ఆయన నీతిని మనకు అనుగ్రించాడు కాబట్టి ఆ నీటి అందులో ఉంది అంటే దేవుని బిడల అంటే దేవుని సంఘం దేవుని బిడలే సంఘం అంటే కాదు దేవుని బిడలే కాబట్టి ప్రతి బిడలే దేవునికి సంఘానికి సాదృష్యం కానిపిస్తుంది కాబట్టి అందులో నీటి నివసించను ఇప్పుడైతే నరహంసన్నాడు అంటే నరహంసలు అంటే ఎవరు ఖచ్చితంగా దుస్తుడే కదా చూడండి ఇది ఎంత భయంకరంగా ఫస్ట్ విగ్రహాలతో స్టార్ట్ అయిపోయి అక్రమంతో జరిగి నీటి నుంచి పొడిగిపోయి చివరికి ఏమైతుంది ఎంత భయంకరంగా అంటే హన్నప్పుడు నరహత్య చేస్తున్నట్టు దొంగ అంటే దుష్టుడు వాళ్ళు హత్య చేసేవాడు అంటే ఎంత భయంకరంగా అది ఇసయ ప్రవర్త దేవుడు చూపిస్తున్నాడు అన్నప్పుడు కాబట్టి అని ఈ కాలంలో కూడా మరి విశేషంగా మనది అది చూస్తూ ఉంటాం మనుషులు చాలా కఠినంగా ఉంటాం కాబట్టి ఇవన్నీ చాలా వేదనకరంగా ఉంటాయి కాబట్టి దానిలో కాపలు ఉండాలన్నప్పుడు అది ఎట్లా ఉంటారు వాళ్ళను దుష్టుడు సైతాను ఏం చేస్తాడు వాడు దొంగ మన ఇంటికి వస్తుందంటే మనం ఏం చేస్తాం అంటే కలుపులు మంచిగా భద్రపరుచుకొని జాగ్రత్తగా మనం దాన్ని కానీ దొంగ వచ్చినప్పుడు చెట్టు వస్తుందా మనకి వాడు తిరిగినే వస్తాడు వాడు కాబట్టి కాబట్టి మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా దొంగ వస్తాడున్నప్పుడు మనం కాపలా కాస్తాం కానీ వాడు ఎప్పుడు వస్తాడు కూడా మనం కాబట్టి మనం ఏంటి అలా మేలుకోకుండాలా చిన్న తప్పుడు వచ్చినా కానీ మనం ఎందుకంటే మేల్కోవాలా అంటే మన ఆస్మం చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే దేవుని వాక్యంలో సత్యంలో మనం ఉంటామో మేలుకుంటావో వాళ్ళు ఇంటికి కన్నా మేయదు కన్నామంటే నీ ఇల్లు అంటే నీ హృదయమే నీ హృదయంలో కూడా రావాలంటే నువ్వు నువ్వు పర్మిషన్ ఇస్తే వాళ్ళని నీ హృదయంలోకి వస్తావు కాబట్టి మనం మన హృదయాల్లో ఇంకా గ్యాప్ కూడా మనం ఇవ్వద్దు అది డోర్ క్లోజ్ చేసేయాలా చూడండి కాబట్టి ఆ రీతికి వాళ్ళు అందుకే మన ప్రభు ఆయన ఎంతగానో ఆశ్వరం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ మందిరం పోయినప్పుడు అని అంటాడు నా తండ్రి ఇల్లు మీరు సాధన మందిరం ఉండాలి దొంగల గురువుగా చేసిన అంటే అంత స్ట్రైట్ గా అంత ఆ విధానంగా ఎందుకు యాజికలతో దేవుడు ఈ రోజు కూడా అతనే అసనే మనం చూస్తూ ఉంటాం కదా అది అల్లు ప్రాంగణం కానీ అల్లు ప్రాంగణంలో అల్లు రక్షణ పడాల వాళ్ళు వచ్చి వాకి వినాలా ఆ వెలుపల ఆ ప్రాంతంలో వాకి వినాలి దేవుని ఒక ప్రణాళిక అనాది కాలం నుంచి ఉన్న ప్రణాళిక కాబట్టి ఆయన భవిష్యత్తు ఆయన ఆయన నిన్న నిరంతరం ఒకే రీతి ఉన్న దేవుడు అల్పయం వేగ ముందు వెనక ఉండేవాడు ఆయన మొదటిన్న వాడు చివరి వరకు ఉన్నవాడు కాబట్టి ఈ మధ్యలో సృష్టి ఆరంభం వద్య ఏం జరుగుతుంది అన్ని ఆయన జ్ఞానం ఆయన సర్వశక్తి మటుదా అవన్నీ బైబుల్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రణాళిక మనుషులు అరీ ప్రవేశపెట్టిన వాళ్ళు ఏం ఇచ్చిందంటాయి అవన్నీ అది గృహలుగా మార్చపడించేవాడు అంటే విగ్రహానికి నిర్దేశ దేవుడి మందిరాన్ని కాబట్టి ఈ రోజు దేవుడి మందిరం ఎక్కడుంది మనమే కదా దేవుని మందిరం ఈరోజు చెప్పి కాదు దేవుడు మంది మన హృదయమే దేవుని మందిరం మన హృదయమే నిద్రహారదం ఉంటుంది దేవుడు ఆయన కంటే మన దీన్ని ప్రేమించాడు ఈ లోకంలో ఆయన చెప్పిన ఆర్యను మనం ఉల్లంఘిస్తే ఆ చవును ఉల్లంఘించిండో అది అది చాలా భయంకరమైన పాపం అది కాబట్టి ఆ చవును ఎప్పుడైతే సమయం చెప్పిండో చవులకు కోపం వస్తుంది ఆయన దుప్పటి ఉంటుంది ఆయన ఆ నెప్పుడు ఆయన చెప్పి వెళ్ళిపోతుంటే ఆ దుప్పని రాకుంటాడు ఆయన ఆయన అంటే ఖచ్చితంగా దుష్టిని గుణనమే కాబట్టి దేవుడు ఆయన ఇంతకన్నా హెచ్చరించి మళ్ళీ తిరిగి వాసు మళ్ళా సమయం ఎందుకు పంపించినక్కడికన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని ప్రేమ ఎట్లా ఉంటుంది ఇక్కడ వచ్చే సమయం తప్పు తెలుసుకుని ఆయన తెలుసుకోలే ఆయన ఏం చేసిన కోపంతోనే సమయంలో ఒక బట్టలు అంటే పట్టుకోపోతే సమయం చూడండి ఎందుకు అంతగా విధానం ఉన్నప్పుడు చూడండి సమర్థించుకునే జీవితం ఉన్నట్టు కాబట్టి సమ్మర్థించుకున్నప్పుడు సమ్మ తెలిపకపోతే ఆయన పట్టుకొని మనం జీవించకపోతే ఖచ్చితంగా మనం కర్గం పాలు శ్రమలు పాలు కాబట్టి రాత్రి మనం రికార్డింగ్స్ లో వాటి తప్పడానికి ఎంతో ఆశ్చర్యకరం అనిపించింది ఏంటంటే విషయ గ్రంథము విషయ ప్రవక్త ఏడు వందల ఏడు వందల సంవత్సరాల క్రితం మన ప్రభుత్వం ముందు ఏడు ఏడు వందల సంవత్సరాల క్రితం భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏషే గానీ గానీ గ్రంథం కానీ ఎన్ఏ గాని ఎజకేలు గానీ అందరు ప్రవర్తలతో ముందే భవిష్యత్తు తీసింది వాళ్ళు కానీ వాళ్ళ కాలంలో జరగ ప్రవర్శనాలు కానీ వాళ్ళు ముందే చూడగలిగారు అంటే వాళ్ళు ఎంతగా కలిగి వాళ్ళు ఎంతగా ప్రార్థనలో ఉండి ఎంతగా ప్రభువుని అత్తుకుని జీవిస్తూ వాళ్ళు అని భయపడబట్టు అది చాలా ఆశ్చర్య ఆశ్చర్యంగా కానీ ఏదంటే మనం ఎందుకు ఆ రీతి ఉండకూడదు అంటే వాళ్ళంతా మనంటే మనుషులే కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా దేవుడు కాబట్టి వాళ్ళ జీవితాలను సంపూర్ణంగా త్యాగం చేసుకొని సమర్పించుకొని ఈ లోకాన్ని కిందకరించుకొని ప్రభుత్వం జీవించినా కాబట్టి భవిష్యత్తులో కాబట్టి వాళ్ళ కాలంలో అది జరగలేదు కానీ ఈ కాలానికి జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న మన కాలంలో ఇంకా ముందు రోజులు ఏం జరగబోతుంది అది మనం వాళ్ళు చూసినప్పుడు మనకు దేవుడు ఎందుకు చూడండి ఎందుకు చూడలేకపోతున్నప్పుడు దేవునికి ఆద్యం విడిచిపెట్టి అదే సత్యం అనుకుని విగ్రహాద్ వైపు వాళ్ళు వెళ్ళిపోయి దేవుని తిరుగుతు తయారైతే అందుకు వాళ్ళు ఆ నీటి నీటి మార్గం తిరిగిపోయినట్టు నరహంకృతులుగా తయారైనా చూస్తాం మనం కాబట్టి అందుకే వైశ్య గ్రంథంలో యాభై అధ్యాయంలో అదే వైశ్య గ్రంథం గ్రంథంలో పదవి వచ్చినట్లు చూస్తున్నాం చూడండి యాభై ఆరు అధ్యాయం తీసినప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా తయారైతున్నారు అన్నప్పుడు చూడండి వాళ్ళ కాపర్లు ఏ రీతిగా ఉన్నారని చూడండి ఎందుకంటే ఇంత జరుగుతున్నా ఎందుకు దేవుని బిడ్డలు మార్చిన హెచ్చరించలేకపోతున్నారు ఎందుకు వాళ్ళకి ఆ రీతిగా వాళ్ళు చూడలేకపోతున్నారు అన్నప్పుడు చూడండి ఈ శ్వాసం చూసుకున్నప్పుడు దేవుడే దేవుని వాత లేనప్పుడు చూడగలరు దేవుని ఆయన అన్యాయంతో అర్థమైతే నేర్చుకున్నప్పుడు ఏ రీతిగా చూడగలరు ఏ కూడా చూడలేరు కాబట్టి రక్షణ పోగొచ్చున్నారు అది నరహంతకులుగా దుష్టుడు ఎక్కువ కూర్చున్నప్పుడు ఏ సత్యం చూడలేదు అది అదే చట్టంలో సైతాన్ని కూడా మో వాటిని మొట్టగిస్తూ ఆయన ఆయన మూట నిమిషాలు ప్రభు ఆయన నలభై జనాలు ఆయన ఆత్మలవరణ అరణంలో కొనుక్కున్నప్పుడు నిజంగా నువ్వు దేవుని కుమార్ ఇక్కడి నుంచి బూకుమన్నారు అంటే ఆయన నీకు తన భూతలకు ఆదేశించదముకు రాయి తగులుతున్నప్పుడు అది వాక్యం అనేది కాబట్టి అంటే వాక్యం లోనే కన్ఫ్యూజ్ చేస్తాడు ఈ రోజు ప్రపంచంలో ఎందుకు మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతాడు అంటే వాక్యం వాళ్ళు మోసగించబడతారు ఎందుకంటే వాళ్ళు అది ఏ అర్థం చేసుకునే స్థితిలో అది ఏ వ్యక్తిగా అర్థం చేసుకునే స్థితిలో ఉంది వాళ్ళు మోసపో అదే మనకు మోసపోతుంది కానీ దాన్ని పరిశీలించింది కాబట్టి చూడండి అందుకే వాళ్ళు మోసించబడినరు అన్న విషయం అక్కడ చెప్తారు కాబట్టి వాళ్ళు ఎందుకు అధిక ఉన్నప్పుడు అంటే వాళ్ళు దేవునికి ఏదో చేద్దామని అనుకున్నారు కానీ వాళ్ళు దేనికి నిద్రంగా తయారైన తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి వారి కాపర్లు బిడ్డివారు వారందరూ తెలివి లేని వారందరూ మూల కుక్కలను మొరుగలేదు కాబట్టి కలవరించచ్చు వండుకోనొచ్చు నిద్రాశక్తులు కలవరిస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని నిద్రాశక్తులు లాగా ఇది చాలా కఠినంగా ఉంటుంది వాడు కాబట్టి ఇది మన ఆశ చేసుకోవాలా కాబట్టి ఇది ఇది ఏ విధంగా మనం దీన్ని దాన్ని రిసీవ్ చేసుకుంటుంది వాటిలో ఉన్నప్పుడు అంటే ఆయన ఆయన చెప్పేటప్పుడు కూడా ఎంతగానో కాబట్టి అంటే తృప్తి జీవితం అన్నట్టు ఏదో సంపాదించుకోవాలా ఏదో చేసుకోవాలా అని అన్నప్పుడు చెప్తా ఉంటుంది మనుషులు కాబట్టి ఎందుకు అన్నప్పుడు ఇంకా దాకా మన వాళ్ళందరూ మంచిగా చర్చ పడుతున్నారు మంచిగా చేస్తున్నారు సంఘం మనుషులు ఎండిపోయారు మంచిగా నాకు స్పంది చేస్తున్నప్పుడు సంఘం కట్టినది కాదు అసలు సంఘం ఏంటి అది మనుషుల హస్తాల చేత కట్టబడిన మందిరం కట్టాలి మనం చేతి పని కాళీ మందిరం కట్టాల చేతు కాళీ పని ఉన్నప్పుడు చేతి పనితో మందిరం ఉన్నప్పుడు లోపల కానీ చేతి పని కానీ మనుషులు కట్టబడిన మందిరంలో నేను ఉంటాను కాబట్టి ఆత్మీయమైన దేవుని బిడవదు కాబట్టి అలాంటి కోసం సాయంత్రం పడాలి కానీ మందిరంలో అన్ని కూడా ఉంటాయి వాళ్ళ చేస్తున్నారు మన చేస్తున్నా మనకి గ్రాండ్గా చేయాలా అని ఇదంతా అల్లరితో ఆట పడ చిన్న చిన్న డ్రామాలు వేస్తూ ఉంటారు ఏదో ఒక చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఏరిచిన అది మరిమిక దాని వల్ల ఏమైతుందంటే వాళ్ళు రక్షణ ప్రణాళిక నుంచి తొలగిపోయి వాళ్ళు తెలియని రీతిగా మనం చూస్తాం ఆ వాటం చూడండి అతి ఇంటి కాకలు అట్టివారు వారు దేనిని వివే చిన్నారు వారు తమకు ఇష్టమైన మార్గంలో పోగుదరు ఎక్కడ తప్పకుండా అందరు స్వప్రయోజనమే విచారిస్తారు కరెక్ట్గా వాళ్ళు అక్కడనే స్వప్రయోజనం అంటే వాళ్ళ సొంత దానికోసమే వాళ్ళు విచారించుకుంటూ ఉంటారు కానీ మనుషుల ఏ రోజు కూడా విచారించారు కాబట్టి వారి ఇట్లందరూ నేను ద్రాక్షరసం తెప్పించడంలో మనము మద్యము జిందా రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు ఏడు జరిగినట్లు ఏడు జరిగినట్లు రేపు జరుగు జరిగినట్లు మరి రేపు మరి లక్షణంగా జరుగును కాబట్టి ఈ రీతిగా సుఖానుభవంతో సుఖ జీవితంతో దేవుల బిడ్డలను ఎంత భయంకరంగా వాళ్ళను అక్కడ ద్రాక్ష తోటలను చెడిపేసి సంఘాలను చెడిపేసి ఎంత భయంకరంగా జీవిస్తారు కాబట్టి అట్లాంటి ఆ స్థితిలో తప్పుడు మనం ఏం చూడగలుగుతామంటే మనం ఏం చేయాల మనం ఏం చేయాల చూడండి అందుకే మనం ఒక విషయం అక్కడ మనం చెప్తా ఉన్నాం ఇక్కడ విషయ గ్రంథంలో ముందుకార్ వార్త లోక వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చింది ఆయన ఆ పట్టణం సమీపించినప్పుడు ఆ పట్టణం అన్నప్పుడు ఏమి చూసి దాని విషయంలో ఏడ్చి అంటే ఎరుశలం గురించి చెప్పబడతాం ఇక్కడ ఎరిశిలం అంటే దేవులు బిడలకు సాధిష్యము ఆయన ఆయన రక్షణ పొందిన బిడలకు సాదూషం కాబట్టి ఆయన పట్టణం నమ్మకమైన నగరం అన్నప్పుడు పట్టణం అన్నప్పుడు మన అర్థం చేసుకోవాలి రెండు ఒకటిగానే చూపిస్తూ ఉంటాయి కాబట్టి నమ్మకమైన నగరం అన్నప్పుడు విశ్వాసం జీవితం సంబంధించింది కాబట్టి ఆయన పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఒక దేవుడు లోకంలో వచ్చినప్పుడు ఆయన కుమారుడుగా ఈ లోకం ఆయన శరీరం ధరించి వచ్చినప్పుడు ఆ ఎరుశం ఎంత దాన్ని వేడ్చిందంట అంటే అంటే ఆయన ధరించగలుగుతున్నదని అంటే భవిష్యత్తులో వీళ్ళు ఎంత భయంకరంగా వీళ్ళు ఎంత పెట్టిన గానీ ఇంకా అదే రీతిలో జీవిస్తున్నారు అని దాన్ని ఎంత దాని వేగంతోనే అని వివరిస్తున్నట్టు అనిపిస్తున్నప్పుడు ఆత్మలో ఏడ్చి నీవును ఈ దిన మంది అయినను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నేర ఎంతో మేలు చూడండి సమాధానమైన సంగతులు ఈ దినమంది ఈ దినము తెలుసుకునే ఈ నీవు నీవును ఈ నీవును ఈ దిన మంది అయినప్పుడు ఈ దినమన్నప్పుడు ఈ దినమే కాబట్టి ఆ సమాధానమైన సందతులు కాబట్టి ఇవన్నీ సమాధానమైన ఆయన సమాధానం సంత తీసుకోవాలా ఆయన వాక్యాన్ని మనం స్వీకరించాలా అని పట్టుకొని మనం జీవించాలా అనే విషయాలు తెలుసుకుంటే ఎంతో లేవు కదా కాబట్టి తెలుసుకున్న మనం అవి గ్రహించకపోతే కష్టమే కాబట్టి ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ కనులకు మరుగు చేయబడి కాబట్టి ఎందుకు అవి మరుగు చేయబడినవి వాళ్ళందరికీ వాళ్ళు ఎందుకు ఈ రీతిగా అవి చూడలేక ప్రపంచమంతా అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు విగ్రహాలతో ఉన్నారు తర్వాత తర్వాత ఏం జరిగింది న్యాయమని విచ్చిపెట్టారు తర్వాత రెండు లక్షల నీటిని నివసించిన తర్వాత నీటిని పోగొట్టుకున్న తర్వాత అది దొంగల హోదా మారింది అంటే ఎంత భయంకరంగా అంటే ఒక ఆత్మీయ జీవితం ఎంత భయంకరంగా ఉంటే దానివల్ల ఏం జరుగుతున్నప్పుడు కేసు విషయం వ్యాఖ్యం చేసుకుంటారు ఒక అపవిత్ర ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ తిరిగి వస్తుందంటే వాపసు వచ్చి నేను ఒకప్పుడు విచ్చిపెట్టిన ఇల్లు ఎట్లా ఉందో చూద్దాం అది ఫస్ట్ లాగా ఉందా ఏమన్నా ఉందా నేను వెళ్ళిపోయినా కదా ఎల్లగొట్టేసి అండి ఒకసారి బోధన తీసి మళ్ళీ తిరిగి తిరిగి వచ్చినప్పుడు చూస్తే అప్పుడు పచ్చనే ఉన్నప్పుడు మళ్ళీ అదిగాక ఇంకా కొన్ని ఏడు దయ్యాలు చెడ్డ దయ్యాలు తీసుకొచ్చి ఉన్నప్పుడు వాళ్ళ సికి మొదటి స్థితి కంటే కడప భయం భయంకరంగా అంటే అంత భయంకరంగా అది నాశనం చేస్తే మనుషులు తెలియకుండా తెలియని రీతిగానే చూడండి ఇవన్నీ ఆత్మీయమైంది కాబట్టి అవన్నీ అవి కంటికి కనిపించడం హృదయంలో అవన్నీ మహా సంగ్రామం అది యుద్ధం జరుగుతూనే ఉంటుంది కాబట్టి అది ఆత్మగా మనం గ్రహించినప్పుడే వాటి నుంచి మనం బయటకు రాగలం ప్రకృతి సంగంలో చూస్తే అర్థం కావాలి కాబట్టి చూడండి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కానీ ఇప్పుడు ఇప్పుడు అవి మీ కళ్ళకు మరుగుపరిచి పడింది కాబట్టి ఆయన ఎన్నిసార్లు చెప్పినా గానీ వాళ్ళు ఎన్నిసీ చూడని తిట్లు కాబట్టి ప్రభువు నేను దర్శించిన కాలంలో నువ్వు ఎరుగుకుంటేవి కనుక చూడండి ఆయన ఎప్పుడు ప్రత్యక్ష దర్శిస్తూనే ఉంటుందా ఎన్నిక గ్రంథం ఆయన శాశ్వత పురాతన కాలంలో శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అభివృద్ధి లేను కాబట్టి ఆయన ఎగో యుగములు ఆయన పిల్లలతోనే ఏ రీతిగానే మాట్లాడుతూనే ఉంటాడు ఈ విషయం నువ్వు ఎరుగుకుంటేవి గనుక మీ శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టలు చేసి అంటే నీకు తెలియకుండానే వాళ్ళు ఆర్టిఫై చేసుకుంటారు వాడు వీళ్ళు అబ్జా చేస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ హ్యాండ్ లోకి వెళ్ళిపోతారు నీకు తెలియకున్న రీతి అని చూడం చేసుకోవచ్చు ఏ రీతికున్నప్పుడు చిన్న మనం చేసినప్పుడు ఇది ఎట్లా అది ఎట్లా అని అన్నప్పుడు ఆ ఇసాన్ నుంచి ఒక మోయాబు రాజు కదా మోయాబు రాజా బాలాకు బాలాకు రాజు బాలాకు రాజు ఆ దేశంలోకి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు ప్రయాణమైపోతా ఉంటే విలామైన ప్రవక్త చెప్తాడు అని చెప్పడు మీకు నేను మీరు బహుమానం ఇస్తా ఇస్తాల్సి నువ్వు నువ్వు క్షిపించు అన్నప్పుడు ఆయన వాళ్ళకున్న పని ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎక్కడో వాళ్ళ తెలియదు ఏం జరుగుతుంది ఏం సంభాషణ పడుతుంది వాళ్ళు తెలియదు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు పోతనే ఉంటారు కాబట్టి అది ఎవరు చూస్తున్నారు ఏసుకొని చూస్తున్న పని నుంచి కాబట్టి చూడండి తెలియని వాళ్ళు వాళ్ళు తెలియదారు వాళ్ళకైతే ఏం శ్రమ రాబోతుందో ఏం జరుగుతుంది కాబట్టి అట్లనే వాళ్ళకి తెలియకుండానే అంటే దేవుడు తెలియపరచడా అని బిడ్డ కాబట్టి వాళ్ళు పోతనే ఉన్నారు వాళ్ళు పోతనే ఉన్నారు కానీ పోతున్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయం దేవుడే దాన్ని కట్టించినప్పుడు అది జీవనిగా మార్చేవాళ్ళకి మనం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ శత్రులు గట్టు కట్టి ముక్కడి చేసి ఈ పక్కలో నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నీళ్ళు కలిపి కాబట్టి దేవుని బిడల చెప్తున్నాడు అక్కడ చూడండి నీలో రాతి మీద రాయి నుంచి నీ ఏడు అని దినుములు వచ్చిందని చూడండి అంటే మొత్తం ఫలార్థిపోతుంది అని ఆత్మీయంగా మనం ఇది రెండు నిమిషాలు అర్థం చేసుకోవాలా చూడండి ఎంత ఆ మందిరం ఎట్లా అది కూలిపోతుంది అన్నప్పుడు మొత్తం మొత్తం అది ద్రష్టడైపోతుంది అని అక్కడ అంటే దేవుడి గుర జీవితం ఎట్లా ఎందుకంటే ఆయన దర్శించిన కాలంలో మనం స్వీకరించకపోతే మళ్ళీ అది ఒక స్థాయిలో ఎప్పుడు తిరిగి వచ్చిందో మనం తెలియదు కాబట్టి ఈ విషయాలు జరగబోయే తెల్లని మీరు తప్పించుకొని కొత్త బుద్ధిగాల వారై ప్రార్థానికి మెలుపు కలుగొని చెప్తున్నారు శిష్యుత్తో కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకొని మెలుపు కలుగుండాలా అలీకుల మెలుపులు నా కాబట్టి ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో నా మందిరం ప్రార్థన మందిరం అని రాయబడినది అయితే మీరు దాని దొంగల భూమిగా చేసి చెప్పి దాని వెళ్ళ కాబట్టి ఆయన వెళ్ళగొట్టించు కాబట్టి ఈ రోజు మనం వాటికి వెళ్ళగొట్టాలా ఆత్మీయంగా అర్థం ఆ దొంగలను మనం వెళ్ళగొట్టాలా ఆ దొంగలలో చిక్కబడితే ఆ గృహలలో వాళ్ళు చిక్కబడిపోయారు అన్నప్పుడు యశోగ్రంథం ఇక వాటిని ముగించేస్తాను యశోగ్రంథము నలభై అధ్యాయము నేను చదువుతాను ఉంటాను నలభై నలభై రెండు అడ్డానికి అలహ వచ్చినంటే వారి ఎరగని మార్గమున బుడ్డి వారిని తీసుకొని వచ్చేలను వారి ఎరగని త్రోలలో వారిని నడిపించును వారి ఎదుట చీకటిని వెళ్ళిద్దని వంకర త్రోలను చక్కగా చేయదును కాబట్టి మన ప్రభు చెప్తున్నారు ఇట్లా నేను వారిని విడువ ఈ కార్యంలో చేయదును అయితే చెక్క చెక్క చెక్కినవి విగ్రహములను ఆశ్రయించి ఓత విగ్రహములను చూసి మీరే మాకు దేవతలన్నీ చెప్పుకుని వెనుకంతోనే కేవలం సిద్ధిపరచున చెవిటి వారు అరాన విగ్రహారధనలు ఉన్నప్పుడు ఒక దేవుని బిడ్డలు ఒక దేవుని బిడ్డలు ఎట్లా హెచ్చరిస్తున్నా అయినప్పుడు చాలా విధంగా ఉంటది ఇక్కడ చూడండి ఎంత చెప్పినా మీరు వినలేదు మీరు చెవిటి అయిపోయినారు కాబట్టి నా ప్రవక్తలు ఎంతగానో హెచ్చరించిన సంగతి నా ప్రవక్తలను పంపించిన సరైనగా మీరు వినలేదు ఎంతకాలం మిమ్మల్ని సహించాలా ఎంతకాలం మిమ్మల్ని భరించాలా అని చెప్పాడు ఇక్కడ మాట్లాడుతున్నా చూడండి బుడ్డివారులారా మీరు గ్రహించినట్టు ఆలోచించదు ఆలోచించాలంట కాబట్టి నా సేవకుడు తప్ప ఎవరో బుద్ధివాడు కాబట్టి చూడని దేవునికి బుద్ధి వాళ్ళుగా పోలిస్తారు దేవుడు అన్నప్పుడు ఎందుకు బుద్ధి వాళ్ళుగా పోలిస్తున్నారు చూడని చీకట్టుగా పోలిస్తున్నప్పుడు వాళ్ళు చూడని స్థితిలో ఉన్నారు వాళ్ళని గ్రహించని స్థితిలో ఉన్నారు చూడని మోసపోయిన వాళ్ళు చూడండి వాళ్ళ రక్షణ విగ్రహాలు ఉన్నప్పుడు ఎట్లా మోసపోయినారు న్యాయం వెళ్ళిపోయింది నీటి మార్గం వెళ్ళిపోయింది అది దొంగ మారిపోయింది అంటే ఎంత భయంకరమైన తార్యం చెవుడికి అన్నది కాబట్టి నా సేవకుడు తప్ప ఎవడు బుద్ధివాడు నేను పంపు దూసు తప్ప మన ఎవడు నా భక్తుడు తప్ప ఎవడు బుద్ధివాడు చూడండి క్వశ్చన్ మార్కు మన చెప్పి అంటే ఎట్లా ఉంది ఈ రోజు అన్నప్పుడు ఎవరు సేవకుడు తప్ప మరి ఎవరు బుద్ధివాడు ఎన్ని సార్లు బుద్ధివాడు చవితి వాడు అని అంతగా ఆయన హెచ్చరిస్తున్నారు ఎందుకు అంతగా ఆయన హెచ్చరిస్తున్నప్పుడు నీవు అనేక సంగతులు చూస్తున్నావు గ్రహించుకున్నావు ఎన్నెన్నో విషయాలు దేవుడు చూపిస్తున్న మనం ఇంకా గ్రహించి ఇంకా వాటిని అర్థం చేసుకున్న నాకు అర్థం కాదు ఇది నా వల్ల కాదు గుర్చిపెట్టేస్తా ఎందుకు వచ్చిన బాధ అని ఒక దశలో మనకి ఉంటుంది కానీ ఇది ఇది బాధ ఏదో ఉంది ఇందులో ఏదో సత్యం అంటే ఖచ్చితంగా దీన్ని మనం కోరుకోవాలా ఏమో మనం భరించకపోతే మనం విని వెళ్ళిపోతే అది అమాంతంగా నివేసి వచ్చినప్పుడు అది వ్యర్థమే కదా అంటే భవిష్యత్తులో ఏషియా చూసినప్పుడు ఏసో వంటి భక్తులు కొంటే సరిపోదా అని భవిష్యత్తు ఎందుకు చూడమైనప్పుడు ఏషియా నుంచి భవిష్యత్తులో జరగబోదు కాబట్టి మీ కాలంలో ఏం జరగబోతుడు అవి అన్ని దేవుడు ముందుగా బైబుల్ పెట్టాడు ఇంకా స్పెషల్ గా మనకు ఈ బైబుల్ మించి ఆయన ఆయన బయలుపరచడం ఈ బైబుల్లో ఉన్నవే మరి కొన్ని ఇంకా బయలుపరచుంది అంటే ఆయన జ్ఞానం మిట్లేదు అన్నారు అది పోడ్ట తర తరాల నుంచి అది పోడుకునే ఉన్నప్పుడు అది జీవకం ఊట కాబట్టి అది సత్యం అనేది ఇంకా వస్తనే ఉంటది వస్తూనే ఉంటది కాబట్టి అది గ్రహించలేకపోతున్న మనుషులు వారు చెవి ఉరి వారు చెవిరి గారి వెనుక్కున్నారు చూడండి వాళ్ళు చెవి ఎగిరి వెళ్ళకపోతే చూడండి ఇక్కడ చూడండి ఇరవై ఆ ఒకటో చదువులో తన నీతిని బట్టి సంతోషం ఉపదేశ క్రమం బట్టి గొప్ప గొప్ప చేతను అంటే ఆయన ఆయన ఉపదేశ క్రమం ఎట్లా ఎట్లా ఉందనేది అక్కడ చూస్తున్నాం ఆయనను ఈ జనము అపహరింపబడి దోపుడు సమ్మాను అంటే ఆయన ప్రణాళికలను ఉల్లంఘించిర ఆయన చేసిన విధానం ఆయన విధానము వాళ్ళని మర్చిపోయి అంతగా చేస్తే దాన్ని హిచ్చిపెట్టి వాళ్ళ దోపుడు ఒక దొంగ ఒక దోపుల సొమ్మిట్టు దోచుకున్న వాళ్ళు దోచబడినారు ఎవరైనా తప్పించుకోకుండా అందరు గృహాలలో చిక్కబడి ఉన్నారు గృహాలలో చిక్కబడి ఉన్నారు వాళ్ళంతా వాడు బందీ గృహంలో దాచబడి ఉన్నారు దోపుడు పాలైతి విడిపింపు వాడు ఎవడనూ లేడు అప్పదింపబడిని తిరిగి రమ్మని చెప్పేవాళ్ళు ఎప్పుడూ లేదు చూడండి ఈ రోజు ఇంక గృహంలో ఏ బండి గృహంలో మనిషి దీన్ని ఎవరు ఇంత ఎవరు చెక్కబడిన చూస్తాం చూసాం ఒకసారి కాబట్టి కాబట్టి ఎక్కడెవరు అక్కడ చిక్కబడతారు అని మరోసారి ప్రభుత్వం కాబట్టి ఏ రీతి చెక్కబడినా లేని మనం పరిశీలించకపోతే ఎన్నో సంఘటనలు చూస్తున్నా కానీ ఎక్కడ వాటి అని గ్రహించిన పడుతున్నాం అంటే మన అర్థం చేసి ఏం జరుగుతుంది నీకు తెలియని రీతిగానే నేను మోసపోతా అనే విషయము ఆశ్చర్యకరంగా ఇక్కడ మీలో ఎవరు చూడండి అక్కడ గోకుడి సొమ్ము పాలని విడిపించేవాడు ఎవరినూ లేదు అపహరింపబడిని తిరిగి రప్పించమని చెప్పుకోవడానికి ఎవరుగా చెప్పట్లేదంట మీలో ఎవడు దాన్ని దానికి చెవి చెవి ఎగును మీరు అన్నప్పుడు మన గురించి ఎవరు మాట్లాడుతున్నాడు రాబో కాలములత ఎవడు ఆలసించే విలు ఆయన చెప్పే మాట ఆ గ్రహించి ఎవరు వింటారు చూడండి ఎవరైనా వచ్చినప్పుడు యహో కావున ఆయన ఆయన దాని మీద తన కోపం యుద్ధ బలను కొమ్మరించాను అది వాడిని చుట్టూ అగ్ని రాజేశాను అయినను వాడు దాని గ్రహించలేదు అది వాడిని అంటుకునేది కానీ వాడు మనసును పెట్టలేదు చూడండి అది ఎంతగా కాలుస్తున్నా గానీ ఎంత హెచ్చరిస్తున్నా గానీ వాళ్ళు దాన్ని ఏదో నా కోసం దాటులేనట్టుగా ఆ రీతి కాబట్టి ఈ రోజున హెచ్చరిక ఉన్నప్పుడు మనుషులు స్వీకరించారు హృదయాలు మండకపోతే మనుషులు స్వీకరించారు అనే విషయం అక్కడ మన హృదయాలు మందుకునే కాబట్టి అది మనం స్వీకరించగలుగుతున్నాం కాబట్టి మనం అనేకుల్ని ఆ రీతిగా అక్కడ దూకుడు వాళ్ళు వాళ్ళందరినీ వాళ్ళందరి ప్రభుత్వంతో మనం కాబట్టి దేవుడు ఆ రీతిలో కాబట్టి వాళ్ళు వాళ్ళు ప్రకటించలేని చెప్పుడు ఉన్నారు కాబట్టి ఈ సత్యం తెలుసుకున్న మనం కూడా అనేకంగా ప్రకటించాలా ఆ రీతిలో జీవిస్తున్నారు కాబట్టి అది విగ్రహం మిగిలిపోయింది ఇంకా కొన్ని రోజులు పోతే మరి భయంకరంగా చూస్తున్న రోజున నవంబర్ నెల స్టార్ట్ అయిన భయం ఈ నిరోజు నుంచి వాక్యాలన్నీ ఎప్పటికీ కాబట్టి అందుకే మన ప్రతిక్షణం మన జాగ్రత్తగా జీవించాలా కాబట్టి ఎప్పుడు వాక్య వ్యాప్తంగా చూస్తూ ఉంటది ఎందుకంటే చూడని దుష్టుడు కూడా వాడు వాడు పొంచి ఉంటాడు వాడు వారు గద్దెటి సినిమాహం లాగా మనుషులు ఎవడ ఎవడ అవకాశం వాళ్ళు ఆటిఫై చేసుకోవాలా వాళ్ళు అపహరించుకోవాలని దోచుకోవాలని చెప్పి తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి మన అవకాశం లేకుండా ఈ దోచుని బయటికి తీసుకుని రావాలా ఈ బంధితు బయట తీసుకుని రావాలా దానికి సంబంధించిన మన మన జీవితం కాబట్టి ఈ వాక్య ముందుకు చెప్తాను కాబట్టి ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు అది వాళ్ళ చుట్టూ అర్భులుగా చేశాను ఆ చుట్టూ వచ్చి వాళ్ళ చుట్టూ ముట్టడి చూడండి కాబట్టి మనకు అర్థం చేసుకోవాలా ఎక్క ఎలి ప్రవక్త కూడా మనం చూసినప్పుడు ఆ గహార్జ్ అనుకుంటా గహార్జ జహాజి ఉంటాడు అయ్యా నా ఇల్లివాడ శత్రువులు చేసి మన చుట్టూ చుట్టుముట్ అని చెప్పి తన పేరు ఎలిషా ప్రార్థన ఉంటారు ఆయన కాబట్టి ఎలిష తెలుసు దేవుని అగ్ని ఉందని కానీ ఆ వ్యహాజిని తెలియలే తెలియలేదు ఆయన శరీరం చూస్తాడు కానీ ఎలిష ఆత్మలు తీసుకున్నాడు కాబట్టి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి కానీ అప్పుడు ఎలిషా ప్రార్థా ఇది కనులు తెరుగు రవ్వా అన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ కన్నులు తెరవకూడదు వాళ్ళ పైగా అగ్ని రథాలు ఉన్నట్టు మనం చూస్తూ చూడండి కాబట్టి దేవుని యొక్క విధానం ఏ రీతి ఉంటుంది అన్నప్పుడు ఆ లెవెల్ ఆ యొక్క విధానంలోకి మనం ఎదగాల ఆత్మలో కాబట్టి నిన్న తీసిన వాక్యం తీసుకొస్తున్న చాలా చాలా ఆసక్తి మనకు కాదు ఎందుకంటే అవును వాళ్ళు చూడగలిగినారు ఆత్మ భక్తులు భవిష్యత్తు చూడగలిగినారు మన కాలం కానీ మనకు వాళ్ళ కాలం మన కాలంలో లేరు కానీ మనం చెప్పబడిన వాక్యాల ప్రవేశాలు ఎరవైతున్నాయి కానీ ఆ ప్రవేశాలు ఇంకా ముందు కాలంలో నెరవే ఏ రీతిలో అది మనం చూడకపోతే ఇంతకాలం మన అనేక సంగతులు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి వాక్యలు వింటున్నా పది సంవత్సరాల నుంచి కానీ అది ఏంటి అనేది ఈ రోజు కూడా అంటూ బాధ నిర్ది కాబట్టి ఆ రీతి మనం ఉండకుండా ఇది చూస్తున్నా మనము అర్థం చేసుకుని గ్రహించి మనం చూడని ఎంతగానో కఠినం చెప్తుంది ఆయన బుద్ధి వారు కాబట్టి మనం ఆ రీతి ఉండకుండా ప్రభు మనం ఆయనకు సాక్షిగా ఆయన వెలుగుని ప్రకటించిన వారిలాగా ఆయన మయం పరిచేవారు లాగా ఈ లోకంలో మనం జీవించాలా అలాంటి కృపజ్ఞ మనకు అందరికి అనుగ్రహించాలా దేవుడికి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం దేవాన్ని నామానికి ఎంతో స్థితిలో స్థోత్ర ప్రభా అయా ఎదుగునైనా గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపలో కాచి కాపాడవుతాండ్రీ నీకు ఎంతో స్థితిలో ప్రభా అటువంటి మనకు రాకుండా ప్రభా అభా ఇటువంటి ప్రభా లో ప్రభా మాకు అంటుకుంటే ప్రభా అ కేవలం నీవుతూ కృప్ చేత నువ్వు ప్రభా మి కాపాడిన విధానాన్ని బట్టి నీకు ఎంతో ప్రభా అయ్యా ఇదిగోనైనా ఈ రోజు ప్రభా నూతనంగా వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావిత చేసిన బిడ్డని మీద జ్ఞాపకం చేసుకోనండి పాట పడిన వారిని అయ్యా వాక్యం చెప్పిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగోనయ ప్రభా మా పెదవులు ప్రభా అర్థంగా ఆరాధించకుండా ప్రభా అయా మా పెదవులతో మేము ఆరాధిస్తున్నాం కాని అయా మా హృదయాలు మీకు ఎంత దూరంగా ఉన్నాయి ప్రభా అయా మేము నీళ్ళి మీ ప్రభా ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను ప్రభా కేవలం అయా మా ప్రభా మా పాపం చేత మా అజ్ఞానం చేత ప్రభా అయా మీకు దగ్గర కాలేకపోతున్నాం ప్రభా అయా అయా కృప జ్ఞాపకం ప్రభా మాలో ఉన్న అవిద్యతను ఆయా బలహీనతను ప్రభా మీరు దూరపరచండి ఆయా సమస్త ఆటంకాలను మీరు దూరపరచండి తండ్రి అయ్యా ఇదిగోనైనా అయా మేము అలిసిపోకుండా ప్రభా అయా మేము విసుకోకుండా తండ్రి అయ్యా అయా మేము ఉండులాగిన ప్రభా అయా మీరు చూపించండి ఎడత ప్రార్థన చేసేవారు లాగా అయా ప్రతి విషయంలో విజ్ఞాపన చేసేవారిలాగా అయా నేను ఆరాధించేవారిలాగా నీ మీద ఆధారపడేవారి లాగా అయ్యా మమ్మల్ని అవిధం లేని మనస్తో ప్రభ మీరు ఉంచండి దేవానికి ఎంతో వందనాలు ప్రభా ఇదిగో అయినా మొదటి స్థానం మొదటిలో ప్రభా ఇప్పుడు ఎలా ఏ విధంగా ప్రేమించాము కడపటి వరకు ప్రభా ప్రభా అదేవిధంగా ప్రభా అయా ప్రభా మేం ప్రభా మీ పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా అవిశ్వాసంలో పడిపోకుండా ప్రభా అత్యా బలహీనతలతో ఉండకుండా అయా సంపూర్ణంగా ప్రభా అనికి ఉండడానికి ప్రభా అయా అటువంటి ప్రయత్నం చేస్తుండగా మీకు సహాయం దేసి ప్రభా అయా మా జీవితాల్లో గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగా ఆయన ముఖ్యంగా ప్రభా ఆయా కరోనా బాధితుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నిశ్చితమైతే ప్రభావారి ప్రభా ఆయా కరోనా వ్యాధిని ప్రభా దూరపరిచి ప్రభా ఆయా అయా ఇది కేవలం మీ వల్లనే ప్రభా మీ ద్వారానే ప్రభా ఇది దూరపరచబడింది అని ప్రభావి అన్ని సైతం తెలుసుకునేటట్లుగా ప్రభా అయా వారికి ప్రభావి అర్థమయ్యే విధంగా ప్రభా అయా మీ ప్రభు చూపించి అటువంటి జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం మంచి బోధన మీరు అందించండి అయ్యా ఇదిగోనైనా మీ లేఖనాల్లో అనేక చెప్పబడిన మాట ప్రభా మీరు ఏరపరచబడిన వారు సైతం మోస మోసపరచబడే దినాల్లో ఉన్నారు అయా దిన చాలా చదువుగా ఉన్నాయి యాన్ని మోసపరచబడకుండా ఉండులాగన అయాన్ని కృప చూపించండి మంచి బోధలు మమ్మల్నించండి రకరకాల గలీవీలు కలిగినటువంటి బోధలతో కన్ఫ్యూజ్ చేసేటువంటి బోధలతో అయ్యా అయ్యా అయా ఈ లోకంలో ప్రభా అయా అనేక మంది ఆ విధమైన బోధలు బోధించుకుండగా ఆరోగ్యకరమైన బోధ అయా ఎటువంటి బోధైతే అవసరం అది కష్టమైన సరే ఇరుకు మార్గం అయినా సరే వేదన అయినా సరే ప్రభా అయా దాన్ని ఎదిరించి ప్రభావని ప్రభావ వాటి అన్నింటినీ ప్రభావ జయించి ప్రభావి చేరడానికి మీరు ఎదగడానికి పండించడానికి ప్రభావ మీ కృపణాలు గ్రహించండికి ఎంతో వందనాలు ప్రభావి రోజు ప్రభావ ప్రార్థనలో ప్రభావం పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డల మీద నాపం చేసుకోండి రాగానే బిడ్డల మీద నాపం చేసుకోనండి ప్రభావారికి ఇంకో తరుణం ఇచ్చేయండి ప్రభావ వచ్చిన బిడ్డలు ఇంకా ఆసక్తితో ప్రభా అయా ఇంకా తెలుసుకొని అనేకలకి ప్రభావి తెలుసుకున్న వాక్యానికి ప్రభావికి అనుభవపూర్వకంగా చెప్పు లాగా మీకు అనుగ్రహించండి తండ్రి మీకు ఎంతో వంద నితమైతే ప్రభా అయ్య ఈ డిసెంబర్ నెలలో ప్రభా ఏదైనా గార్స్మెంట్ అవుట్ రీచ్ కి ప్రభా బయట వార్త చెప్పడానికి వెళ్లాలని ఆశపడుతుండగా అయా ద్వారాలు తెరవండి ప్రభా అటువైపు ఆ చూపించండి ప్రభా ప్రాంతాలకు వెళ్లి ప్రభా అయ్య అయాన్ని స్వార్థను చెప్పడానికి అయాన్ని రాజ్య స్వార్థను ప్రకటించడానికి అయా అనేకుని రక్షించడానికి ఆయా మమ్మల్ని సాధనంగా పనిముట్లుగా మీరు వాడుకోనండి తండ్రి అయా మీరు ఎవరికి ప్రభావ వాక్యాన్ని చెప్పాలో వారిని మాకు చూపించండి ఎవరి దారిని ప్రభావ మీరు సారాళం చేయండి తండ్రి మార్గాన్ని చూపించండి ప్రభు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాలను మీరు తీసివేసి ప్రభావ అయా స్వార్థం చెప్పి ప్రభావి చెప్పడానికి మీకు అనుగ్రహించండి అయా విన్న ప్రతి ఒక్క హృదయంలో మీ వాక్యం పనిచేయాలా ప్రభా వారి ప్రభావయ్య అది అది దొంగ ఎత్తుకుపోకుండా ప్రభా అప ఎత్తుకుపోకుండా ప్రభా అయ్యా నూరు శాతం పలించలేదు ప్రభావ మీరు ప్రభా కంచి పెట్టాలని తండ్రి దాని చుట్టూతో తండ్రి అటువంటి విధానాలను మమ్మల్ని లంచమని ప్రభా ఆ విధంగా ప్రభావిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎదుగున వరద బాధ్యతలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారికి వారికి ఉన్నటువంటి ఆపదల్లో ప్రభావ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారికి నీ బిడ్డలైన వారు పరిచేజ్ చేస్తున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయా ముఖ్యంగా తండ్రి అయా కరోనా వ్యాధితో ప్రభుత్వ అనేక మంది పాస్టర్లు కాపర్లు చనిపోయి ఉండగా అయా సంఘాలు ప్రభా అయా కాపర్ కాకుండా ప్రభా అయా మంచిగా ప్రభు మంచి బోధకుని మీరు ఏర్పరిచి ఎందుకని అక్కడ పంపించి ప్రభావితి ప్రభావ ఎవరు కూడా మోసపరచబడకుండా ఆ బుద్ధ ప్రభుత్వం కాకుండా ప్రభు అయా మంచిగా అయా నీ ప్రకటించి అయాని రాజ స్వార్థులలో బుద్ధి కలిగినటువంటి కన్నికల్లాగా ఆ సంఘాలు తీర్చిదిద్దే కాపర్లు ఏమన తీర్చిదిద్దే కాపర్లని ఏ అయ్యా యవనస్తుభ అయ్యాన్ని రాజస్వార్లో పంపించేటువంటి కాపర్లని ప్రభా అ మీరు వాడుకొని ఆ విధంగా మీరు తయారు చేసి అయ్యా మీరు కుంభ చూపించమని ప్రార్థించండి అయా వాక్యం చెప్పిన బ్రదర్ని జ్ఞాపకం చేసుకున్నాండి ఈ పరిచర్లో జాయిన్ అయిన ప్రతి ఏమైనా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అండి తండ్రి వారి ఆసక్తిని ప్రభా అం రెట్టింపుగా చేసి ప్రభా అయా మరి ఆశపడ్డ ప్రతి ప్రాణాన్ని మేలుతో తృప్తిపడితే దేవుడు అయి ఉండవుగా తండ్రి అయా ఇదిగో నేర్చుకుందాం తెలుసుకుందాం అని ప్రభా ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడి ప్రభా ఆ విధంగా ప్రభు వారిని తృప్తిపరిచి పంపించమని మన వాళ్ళని మీ రాజ్యంలో చేర్చుకుని ప్రతిఫలం తెచ్చి మరి ఏ నామని అడిగి తండ్రి ఆమె సంతోషం సరే పేజ్ డిజైన్ చేద్దాం యా 1 2 3 ఇప్పుడు నేను యా నా సరే నేను ప్రాజెక్ట్ లోకి వెళ్ళా ఇప్పుడు అట్రెట్ నెంబర్ పెడ్ చేద్దాం ప్రాజెక్ట్ లోకి వెళ్ళండి ఇప్పుడు సర్వత్రా నేను వెచ్ చేయనా అంటే yeah okay. thank you thank you that is the idea that you have given you have started to think about it yeah i told you that it's a project series of activities and yes so we will have to focus on the marketing side to get it to the public and we could do some online marketing as well and then we can do some print advertising i will सर सर थैंक यू सर मेरा नमस्ते सर जो मैं बात कर रहा हूं मैं बताने के लिए प्रोजेक्ट है सर आपसे करके थैंक यू सर हम लोगों को इस इस बात मेरे साथ दी बात से निवेदन करूंगा फ्रेंड रिकंट्राक्ट आप एक मस्त नाम से करना चाहते हैं मैं तैयार हूं अच्छा नमस्ते बोलते हो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 వాడేది అయ్యి నాకు పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా ఈ సయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం కలిగిన తండ్రి అయ్యా ఈ సయా నేడు నిరంతరం మీ కరీతిగా ఉన్న ప్రభు ఆయన మేము నమ్ముకున్న దేవ తండ్రి ప్రభు నాయన మాకు చాలిన దేవ తండ్రి కృప కని ప్రేమ వాత్సల్యత చూపుచున్న దేవ ఆయన సజీవు లెక్కల్లో మమ్మల్ని నిలబెట్టి ఈ దినమును అందుకు మీకు తండ్రి ఈ దినమున మిమ్మల్ని మహిమపరచుచు మీ చిత్తంను జరిగించుచు మిమ్మల్ని సంతోషపరచుచు మాదిరికరకంగా జీవించాలని నాయన ఎద్దకొచ్చి ఉంటున్నాం ప్రభా భయంకరమైనటువంటి తండ్రి ఆ యొక్క చీకటిలో నుంచి ఆ యొక్క పాతాల దారిలో నుండి నాయన వెలుగు మంచి దారి పరిశుద్ధమైన దారిలో మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా ్రతుకు ట్రీస్తే చావైతే లాభము అనే నినాదంతో ముందు కొనసాగుతూ ఉంటున్నాం ప్రభా మీ కాడి మోయిచుండగా ఉండగా అది తండ్రి ప్రభా అది భారము లేనిది అది సులువు తండ్రి ప్రభా అది ఆనందకరం ప్రభా తండ్రి దీనిలో జీవించుటకు నాయన మాకు మేలు ప్రభా నాయన వెనుక తీసే వారంలో ఉండక తండ్రి ప్రభా నాయన సత్యమును ప్రకటించుచు రాకడ సమీపించి ఉండగా తండ్రి పనుకుతో భయముతో రక్షణను కాపాడుకును రాకడకు కావలసిన సిద్ధపాటును తండ్రి ప్రభా సిద్ధపరచుకుంటూ అనేకుల్ని సిద్ధపరుస్తూ ఇంకా ముందుకు బిడ్డలముగా మేము ఉండటకు శక్తిని దయచేయండి ప్రభావ ఎక్కడ నీ నామమున్న ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఉన్నానన్నారు ప్రభా నాయన వినిచున్న మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి సహోదరుడి గురించి మీకు తెలుసు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ప్రస్తావ వేదన లేదా అంటే ఇంకా ఏ పరిచర్యనా నాయన అది మీకు మాత్రమే తెలుసు ప్రభా నాయన ఆ యొక్క పరిచర్యాన్ని దయచేయమని వేడుకొనిచ్చుంటున్నాం మార్గములను సరళం చేయమని వేడుకొని వచ్చుంటున్నాం రాబోయే శ్రమల్లో శ్రమలు కష్టాలు కన్నీళ్ళు వేదనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వీటన్నిటి ఒక క్రైస్తవునిగా వెళుచుండగా తండ్రి నాయన విజయం మాత్రమే చూస్తున్నాం ప్రోభ అపవాద క్రియలన్నీ లయపరచమని వేడుకొని చుంటున్నాం సర్వశక్తి మంతుడో సమస్తము సాధ్యం గల దేవుడు ఏకైక దేవుడు మరణము లేని వాడు మేము నమ్ముకున్న దేవుడు విజయవంతుడని మేము తిరిగి ఉన్నాం ప్రభు నాయన మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయనా భూమి మీ పాదపీఠము తండ్రి ప్రభా మేము తండ్రి అల్పులము అయోగ్యులము నాయన నిజంగానే వట్టివారం చీతకాని వారం ప్రభు బలపరచమని వేడుకొని తుంటున్నాం తండ్రి అంత దినములలో ఈ అపాయకరమైన రోజులను చూస్తూ ఉంటున్నాం తెగుళ్లను వ్యాధులను నాయనా చూస్తూ ఉంటున్నాం ప్రభా సహాయం చేయాలి మమ్మల్ని కాపాడమే కాదు అనేకుల నిమిత్తం మేము ప్రార్థించే వారంగా నాయన ఈ అవకాశం కల్పించినందుకు వందనాలు తండ్రి ఈ యొక్క కోవిడ్ బాధితులు గురించి ప్రార్థిస్తుంటున్నాం వారిని ముట్టండి స్వస్థపరచండి ఎవరైతే డెత్ బెడ్ మీద ఉన్నారో ఆయన వారిని దర్శించండి రక్షణ చేయండి వారికి సువర్త ప్రకంపు సహాయం చేయండి చనిపోయిన వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి కూడా రక్షణ దయచేయండి మిడతల బారిన పడిన రైతులను దాని జ్ఞాపకం చేసుకున్నందుకు ఉండడానికి ఇంకా సహాయం చేయండి వాళ్ళ సకూలీలు ఇంకా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారిని దర్శించి వారికి సహాయం చేయండి ప్రభా రక్షణ దయచేయండి ప్రభా ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన వాటి ద్వారా రక్షణ మార్గములను తిగండి ప్రభా అదే మరిగా దాని ప్రభా నాయన బట్టి ప్రార్థిస్తుంటున్నాం అనేక సేవకులు ఇవాంజలిస్టులు పాస్టర్లు తనకి అనేకులు చేస్తున్నారు ప్రభా మేమైతే చేయలేకపోతున్నాం వారిని మిగతా ప్రార్థించే అవకాశం కల్పించేందుకు వందనాలు నాయన వారికి తోడుగా ఉండండి నీడగా ఉండండి ప్రభా సహాయం చేయండి ప్రభా ఆర్థిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి వారిని కాపాడండి అదే మరిగా కొండలలో గుట్టలలో అడవులలో మారుమూల ప్రాంతాలలో సముద్రము వైపున దీవులలో నాయన జరుగుతున్న సేవను అక్కడ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వినిచిన వారికి రక్షణ మార్మనస్తం దయచేయండి ఈసా మీకు వందనాలు ప్రభా చైనాలో ప్రాసిక్యూషన్ ఎక్కువ జరుగుతూ ఉన్నది ప్రభా క్రైస్తవుల మీద అక్కడ ఉన్న సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ వారిని రక్షించమని వేడుకొని అక్కడ వారికి ఇంకా వెలుగు విస్తరించినట్లు సహాయం చేయండి తండ్రి తోడుగా నీడగా ఉండి బలపరచండి ఇండియాలో కూడా హతసాక్షులైన వాళ్ళు తండ్రి ప్రభా ఇండియాలో జరుగుతున్న కురూర ఘర్షణలు క్రైస్తవులు అంటే వాళ్ళకందరికీ నాయన అవకాశం దయచేయండి ప్రభా నాయన సహించుటకు క్రైస్తవుడికి శక్తిని దయచేయండి ప్రభా కోర్టులని పోలీసులన్నీ నాయన ఇటువంటి కాక సమాధానము ప్రేమ క్షమాగుణమును దయచేసి ఓర్పును మరీ ఎక్కువగా దయచేయమని తండ్రి ప్రభా సహాయం చేయమని పెట్టుకుని చుంటున్నాం రాబోయే కాలంలో అపాయకరములు ఇంకా తండ్రి వాటిని అన్నిటిని ఎదుర్కొన్నట్టు శక్తిని దయచేయండి సామర్థ్యములు దయచేయండి ప్రభా ల్పుడను అయోగ్యుడను ప్రభా నైనా విని నా వాక్యమును మరచిపోకుండా దాని హృదయంలో పెట్టుకున్నటకు సహాయం చేయమని లోకమును దానిని ఆశ్రయించకుండా మనుషులను మెప్పుపరచే విధంగా జీవించకుండా తండ్రి ప్రభా వేషధారణ నామకర్ధము ఇవన్నిటిని తీసివేయమని కేవలము మిమ్మల్ని మహిమపరిచి మీతో నైనా ఏకీభవించి నడుచుకున్నట్టు నాయన నాకు అవకాశమును ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ మీరందరికీ ఎదురు చూస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమారుడు నిశకరిస్తూ పరిశుద్ధ నమమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి చేస్తా నేను చేసినట్టు చేస్తా ఓకే ఓకే చూద్దాం ప్రభావ పరిశుభ్ర గొప్పదేవా సర్వశక్తి సంపూర్ణ మోహన దేవా మహిమ పరిశుభ్రత పరిశుభ్రోత్ర గొప్పదేవా గడిచిన కాలంతో మమ్మల్ని సద్యులు అయినా మమ్మల్ని కాచి కాపాడినానికి కృతజ్ఞతలా తీసుకున్నాం ప్రభావా గొప్ప దేవా నర్పించాను కొన్ని ఉన్నాను అనుభవించినారున్నాం ప్రభావం అర్థం చేసుకునే ప్రభావం అవలంబించుకుని అన్నింటినీ ప్రకటించాల ప్రభావంతో భయంకరమైన దినాలున్నాం ప్రభావం ప్రభావ జాగ్రత్త జీవించాలని సత్యం ప్రభావ అన్నింటినీ ప్రకటించి ప్రభావ శత్రుధలున్నారు ప్రభావ బంధు గృహాలు అందరూ ప్రభావ తండ్రి తిరిగి ప్రభుత్వం తీసుకొని రావడం ప్రభావం చెప్పి మనం ఏర్పరుస్తున్నారు ప్రభావాన్ని బట్టి మీకు వండనాలు ప్రభావ ఆయన శత్రు ధ్వని స్వాధీన మీరు అన్నారు కావా అది ఎంతో కష్టకరమైన ప్రయత్నం జరుగుతుంది అయినా కానీ ప్రభావ మీరే మాకు సాయత్తులు ప్రభావ మీరే మనం నటించే దేవుడు మీకు వండాలి కావా ఆయన ఇసు ప్రభావ అనేకంగా తెలియని బిడ్డ మోసపోతున్నారు మోసంపై బయట ప్రభావా నా దేవన ప్రభావ సంపూర్ణంగా సత్యను స్వీకరించి సమర్పించుకొని జీవించబడలుగా తయారు చేయడం ప్రాధిస్తాం అయినా రాష్ట్ర బహుతారుగం ప్రభు మీరు సిద్ధపడాలైన అనేతులు సిద్ధపరచాలా ప్రభావ సేవలో మమ్మల్ని నడిపించడానికి ప్రాధిస్తామైనా దాని గురించి ప్రభుత్వం మేము ప్రయాసపడాల ప్రభావ అలాంటి సేవకు మేము ఆయన ఒక దీని మీరు నడిపించినప్పుడు ప్రభావ మీ ప్రతిని కనిపెట్టుకునేటప్పుడు ప్రభావ ఆయన మీరు నడిపించినప్పుడు మేము మీ మహిమార్ద్రవే వాడబడిలాగిన మమ్మల్ని అరికం మీకు ఘనమైన పాత్రమని ప్రభిష్టమైన నా దేవ నా ప్రభా రీట్లనైనా వైరస్ బాధ్యత ప్రాధిష్టమైన ప్రతి బిరని కాకని ప్రభావ మంచి ఆరోగ్యం ప్రవేశ వైరస్ దగ్గరించని ప్రవ ప్రతి బిడని కొత్త ప్రతి కళ్ళు నుండి రావాల ప్రేవా మనుషులు ప్రవర్ నమ్ముకున్నారు నమ్ముకునే కానీ రావాల ప్రభావ ప్రతి బిడ్డని ప్రవేశించడానికి సహాయపడండి ఆ డాక్టర్స్ మర్చిపోతా తర్వాత ప్రభావం దేవించిన కానీ భయపడుతున్న ప్రభావంలో తువాత చెప్పాలా వాళ్ళని ప్రార్థించాల ప్రభావం మీరు స్వచ్ఛపరిచే దో చేయాలంటే అద్భుత కార్యం వాళ్ళు చేయలాగానే మీరు ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోవాలని ప్రాభిష్టంగా ప్రతి భయాన్ని కలిగించే ప్రభావ మీరు బలపడమని ప్రాభిష్టమైన నా దేవతలు ప్రభావనైనా ప్రతి బిడ ప్రాన్ని తెలుసుకోవాలా రక్షణ ప్రణాళికలో ప్రతి ఒక్క బిడ రావాలా ంతగా మోసాలుగ్రహాదాలు అన్ని ప్రభావ ప్రతి రక్షణ పొందాలని ప్రభావం రావాలి ప్రభావం ఆకర్షించుకుని వాళ్ళు క్షమించిన వాళ్ళు కనికరించి ప్రాధిస్తాం ఆయన అలాంటి వాళ్ళ దగ్గర ప్రకటించాల వాళ్ళు సువార్త వినాల రక్షణ మార్గంలో వచ్చేలా ఉంది అలాంటి సేపు లేకమని ప్రతి ప్రాంతం నుంచి విధరని లేవనెత్తమని నా దేవ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం ప్రాధిస్తున్నాయి నా దేవస్థిస్తున్నాయి నా దేవ ఉద్యోగాల మీద సమర్పించుకొని జీవించడానికి ఉద్యోగాలు అనుగురించి పత్రిక ఉద్యోగాలు పోతున్నాయి ఉద్యోగాలు బలపరచని ఆదరించిన వాళ్ళకి ఉద్యోగం ప్రాధిస్తున్నాయి నా దేవ విశ్వాసంతో జీవించాల ప్రభావా విశ్వాసంతో తెలియచేసేందు అందరికీ విశ్వాసం లేదని అందరి విశ్వాసంగా లేదని ప్రభావం పెట్టేటువంటి ప్రభావ ఆయన ఎక్కువ మీ విశ్వాసంతో మేము మీ వాస్తే మాకు విశ్వాసం ఆయన మీ మాకు నిరీక్షణ ప్రభావ సమస్య మీ ఉండే ప్రభావ ఆయన మీకు ఎక్కడ తెలియలేని త్రవా మీరే నిత్యం కూడా దేవేస్తే ప్రభావ నీకు అన్నాను ప్రభావా అనే ప్రభావ అనేక చోట్ల కరిగేస్తున్నారు ప్రభావా కానీ మేము కలిపి నా కానీ మందులు మేము పట్టుకున్నాం ఎందుకంటే మీరు మా మా ప్రభు మా రక్షకుడునైనా మేము ప్రేమించే ప్రతిక్షణ కాపాడే ప్రభావ మీరు ఎంతగా చేయించిన కానీ స్వీకరించిన ప్రభావం ఎందుకంటే బిడ్డలు ఇస్తావా ఆయన మీ బిడ్డల మీ చేస్తూ చిన్న పీడతల మనం నడిపించడం ప్రాధిస్తాం ఆసు పొడిగించడం ప్రభావ ఆయన మీ ముందు పరిగెత్తడం ప్రభావ ఆయన మీ నిదామైన మీ అంటేనే నడుచుకుంటే కావాలని చేసుకుని ప్రభు తండ్రి బిడ్డల మమ్మల్ని సాధ్యమే ప్రాధిస్తామైనా నా ప్రభావ మీరు ఆకర్షిరా ఉంటుంది ప్రతి ఒక్క బిడ ప్రభావయితే ప్రతి సంఘాన్ని వినర్శించిన వాక్యం అంటే ప్రతి బిడ్డ మీరు ఆశీర్దించడం ప్రారంభిస్తామైనా ప్రతి బిడ ప్రభావీ వాత్యం ఆకర్షించబడలే ఎందుకంటే ప్రభు ఆకర్షించడం మీరు ప్రభావ మేము కాదు ప్రభావ నేను ప్రతి బిడ్డని మీ వాక్యం ఆకర్షించుకోవడం తర్వాత ప్రభుత్వం మీ ఖర్చు ఎంత ఒక ప్రభావం ప్రభావించి ప్రభావం స్వీకరించలాగా ప్రాయపడ ప్రభావ ఆయన విత్తనం నేర్చుకున్నాను ప్రభావ ప్రతి ఒక్క రోజుల్లో ఆ విత్తనం నాటుకోవాలి చెప్పేయాల ఫలించాల గౌరవ ఫలాలు రావాల ప్రభావ అలాంటి బిడలుగా అలవరితమైన సేవీ ప్రతి జలం నటించడం ప్రాధ్యమైన నా దేవ నా ప్రభానికి స్తోత్రమైన కుటుంబ బ్రదరికి అందరిన ప్రభావ పేరు పేరు ప్రతి బ్రదర్ని వాళ్ళ కుటుంబాలను సాక మంచి ఆరోగ్యం మా స్త్రీలు ఎంతగా అనారోగ్య ప్రభావ ప్రతి జరుగు స్పష్టపరిచిన ప్రభావ మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభావ ప్రతి ప్రారంభించింది మాకు జవాబిచ్చాను అని మీకు అన్నారు ప్రభా మీరు మాకు సన్నిహితులున్నారు మాతో ఆయన ఎక్కువ నటిస్తాను తెలియకున్నాడు మాకు విశ్వాసం ఇంకా అధికమైన అధికమైన ప్రభావం ప్రభావ మీకు వణాని ప్రభావ కృతజ్ఞతలు ప్రభావితలు సంపూర్ణమైన విశ్వాసం పోవాలేమే మాకు భయం ఉన్న ప్రభావ సంపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్లగొట్టున్న ప్రభావ ప్రతి క్షణం ప్రభావం జీవించాలి మీ ప్రేమల మీద కాచుకోవాలా పక్షుధాత్మల్ని ప్రారంభించాలి నిత్య జీవనం మీ ప్రేమల మీద కాచుకోవాలి తిరిగి యువకాలతో చెంత ప్రభావిత మీరు కనిపెట్టుకోవాలా అనేక మీ ప్రేమలను మీకు రక్షణ ప్రాణాలను నడిపించాలా ఒకవేళ ప్రభా ఆయన ఎత్తు ప్రవణ మీ చిత్తం ఆ రిటర్పించినట్టు సాధిస్తామైనా ఆయన ఎత్తు ప్రవణి మీకు వంద కుటుంబాన్ని ఆశ్రదించండి ఒక మంచి ఆరోగ్యాన్ని గురించండి అలాగా చేసే బిజినెస్ లో ప్రభావం కానీ అంత ప్రభావించి దీవించిన ప్రభావ మీరు జీవించాలని సహాయపడండి అటు మీ అభ్యతం చేయలే కుటుంబాలను మీరు కాపాడాలంటే మీ ప్రొటెక్షన్లో సాధిష్టమైన నా దేవ ప్రతి బెడలి మేము అందరం బలపడాలి సంపూర్ణంగా మీ వాత్యం మీ నాణాల ప్రభావ నా దేవ ఇంకా యోగైన మార్గాలు నేను తెలుసుకోవాలా మీరు బిడల్లా మీరు మాట్లాడాలి నాకు అని చెప్పిన తర్వాత ఆన్లైన్ యూట్యూబ్ జీవించాను తర్వాత వాక్యం ఉంటుంది గ్రహించేలాగా నడిపించిన ఆధిస్తాం నా దేవానికి భక్తులు ఏ రీతిగా జీవించింద్రవాళ్ళు జీవితం త్యాగం చేసుకుంటు ప్రభావ రీతిలో జీవించాలా అంటే త్యాగబూతమైన జీవితం జీవించాలైతే మరణం ఉన్నంతగా ప్రభావం క్షమాలు జీవిత ప్రతి బిడలన అలాంటి సేవ మేము చేయాల ప్రభావ అలాంటి అలాంటి పరిచయం మేము చేయాల ప్రభావా సేవ జీవితంలో అందరి సేవ చేస్తున్న ప్రభావ విశేషమైన అద్భుతమైన ఆశ్చర్యపరణ ఒక భూ కాలిస్తే గొప్ప సేవతులు మా నుంచి రావాలి అనేకలు ప్రతి సంఘం రావాలి ప్రతి కాంగ్రీగేట్ నుంచి రావాలి ప్రభావ ఆయన రీతిలో నటించి ప్రాధిస్తామని గొప్ప ఉద్యమం ప్రతి సంఘం ద్వారా చివరికాలను తీసుకోవడానికి ప్రాధిస్తామైనా ప్రతి బిడ్డ మీరు అభిక్షేపించిన ప్రాధితమైన ప్రత్యేక బిడ్డ క్రవార్ ప్రత్యేక జూతలు లాగే ప్రభావలు పెట్టుకునే ప్రభుత్వం చచ్చిన ఓదాలు ఇచ్చే ప్రభు ఎచ్చరిక తీయాలే ప్రభావం పేర్లతో నడిపించుకోవాలి ప్రభావ అంటే అభిక్షేపించి ప్రతి చోటు అందరినీ ప్రార్థన పెట్టుకుని ఆఫ్ సిద్ధపరచుకోవాలి త్వరలో రాయల ఏచి పరిశుభ్రీ హలో హలో మీకు ఏం ఇస్తుందా మరి ప్రతి ముగ్గురు మీ మామూలుగా ఉంటాడు నమ్ముతుందని ఇస్తుందా మేము మా మధ్యలో ఉన్న ప్రతి ప్రాధాన్యత ఇస్తుందా దూతలు పాత్రికి తీసుకెళ్లాలా ఇస్తుందా మేము అవిశ్వాసంతో జీవించాలా ఇస్తుందా మమ్మకి ఆన్లైన్ లో ఇస్తుందా మేము వాకింగ్ ప్రకారం చాలా బాగా తగ్గిం ఉండాలా ఇస్తుందా అంటే ప్రతి బుద్ధులు చేయండి రావాలి రావాలంటే జరిగించండి ప్రతి బుద్ధితో మీరు మాట్లాడండి ప్రతి పనులు తీసుకుంటా చాలా బాగా ఆర్థికంగా ఎంతో ఆర్థిక కదా ఇచ్చి మన బిల్డింగ్ బిల్డింగ్ అమ్ముకొని మాట్లాడి దర్శించి మాట్లాడడం చేస్తున్న ఆత్మహత్యలు కానీ మేము ఎక్కువ చెడు రాజు మీ గొప్ప కార్యాలి మాట్లాడాలి వాళ్ళకున్న ఆర్థిక చాలా వాళ్ళు చాలా రెండు జీవించాను మీ గొప్పకారాన్ని జరిగించండి ప్రతి క్రైస్తవ కుటుంబండి ప్రతి ఒక్క విద్యాన్ని ఫేమ చేయాలి అది ఒక్కరికి ఆశ కలిగించింది విశ్వాసం వాళ్ళ ప్రేమ చేయకుండా బాధ గల జీవితండి వాళ్ళ కుటుంబ ప్రాధాన్యత ప్రాధాన్యత అనేది వెళ్ళాలని ఈ లోకంలో నమ్ముకోవాలని భక్తికి చెడుతనం చేసే వాళ్ళని క్షమించాలి కాపాడండి అందరం జాగ్రత్తగా గొప్ప కాలాన్ని పరిశుద్ధండి మీకు తెలియాలయన కృపగల దేవాలి మీకు బయన గడిచిన కాలం అంతా సురసిద్ధంగా కాపాడి పది లెక్కలు పెట్టి నూటెంత బాగా నాన్నయన అనుగ్రహించాలి దేండి తక్షణ ప్రణాళికలో కొనసాగులాగలు వరు వచ్చి తగ్గించాలని ప్రార్థన అంశాలు కష్టం నష్టం ఇద్దరు నుంచి మమ్మల్ని అందరినీ కల్పించండి మీకు ఎంతో గురించి వైరస్ బాలి మా ఆర్థికంగా మేము ప్రార్థిస్తున్నాం వారికి సాధారణ దేవుడి సమకు దేయండి స్వచ్ఛత ఇచ్చేయండి బదులు వస్తాను దరిగిన సంగళగం నింపెవెట్టండి సైన్స్ అండ్ వంద వాక్యాన్ని తిరుపతి కనిపలి దేశాన్ని కనిపలి కనిపిస్టర్స్ పొలిటిషియన్స్ జ్ఞానం అనుగ్రహించండి రక్షణ మార్గం టై చేయండి మిమ్మల్ని గుర్తించలేని మీరు తెచ్చుకోవాలని డాక్టర్స్ మీరు మాట్లాడండి వేరు ఇండియా దేశ మనుషులను కాపాడమని ట్రాలు చేసిన మోసం నుంచి ఓ ప్రతీక్షిత దురాత్మంతిస్తుండగా ఓ ప్రభు మీరు తిరిగి మీకు అధికారం చెప్పిన తిరిమని ప్రారంభిస్తుంది ప్రతి ఒక్కరి సమాధానం తెలియచేయండి ఈ దినమంతా మీ యొక్క ప్రార్థన ఇష్టమన్నా ఆ యొక్క నిరీక్షణ పోలపండి సమయాన్ని పోనీ దినంతా దయచేసి మమ్మల్ని అందరినీ పరుచుకోమని చేసి నాన్న ప్రార్థిస్తున్నాం చవర్లేదు సార్ అంతే క్లియర్ చేయండి సార్ మన ప్రభావిత వ్యక్తి కృప సమాధానం నడిపింప మనందరికీ సదాకాలం తోడైండు గాక